పరిశుద్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాయసుమంతుడారి నీకేం వదనాలు ప్రభు దేవాయప్రభు ప్రభావ అందుని గురు ప్రభావ కంటి పాప వలిప్రభ దాచి కాపాడిన గురు నీకేం వదనాలు తండ్రి దేవాయచ ప్రభు మా యొక్క ప్రతి పాపని శాపని మరి మా రోగంలో అన్నింటిని కూడా ప్రభాని యొక్క సేవ మరణం పైన భరించిన అవుతండి దాన్ని బట్టి ఎక్కువ అందాల ప్రభా అదే రీతిగా ప్రభా మరి నువ్వు ప్రభా కొ పైన రక్తం కలిసిన గొప్ప దేవుడు ప్రభావ మరి నీ చిత్రాన్ని మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభా దాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ దేవాయచు ప్రభా మరి ప్రతి వారు కూడా ప్రభా స ఎంతమంది అయితే రాలేదు ప్రభా వారిని అందరినీ మీరు గాలం వేసుకొని ప్రభా మరి ప్రతి వారు ప్రభా రకరకాల విధంలో ఎంతో మంది బాధపడుతున్న ప్రభావ వారిందరినీ తిరిగి జ్ఞాపకం చేసుకుంటండి వారిని కూడా మీరు రప్పించండి ప్రభావ ఎంతో మంది బిడ్డలు ప్రభావ వారిందరినీ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటండి ప్రభావ మరి ఎవ్రీడే చూసేటప్పుడు ప్రభా లోకంలో ప్రభా గలిబిలి ఉంది ప్రభా వాటర్ పెంచే మీరు మమ్మల్ని తప్పించి నీ బిడ్డగా మా అందరిని కూడా ప్రభా రక్షించుకునే కొంతమంది అడుగుతాండి దేవ్ ఇచ్చిన రక్షణ కోట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకునేలాగా సాయపడమని ప్రార్థండి దేవాయచప్రభా మరి మీరే ప్రభావ వాక్యం చేత మాట్లాడండి పాట ద్వారా మహిమ పొందండి దేవాయచప్రభా వారిని యొక్క పరిశుద్ధాత్మజత నడిపింపు మందకు అనుగ్రహించండి ప్రభావ మరి అది ఎంత ప్రభావం నిర్వాహిస్తారని యేచుకృత నామంలో ప్రార్థిస్తుంది నాకు ఆధారమైనా ఏ సయ్యా ఆనుకుందునూ నీ పై అనుక్షణము ఆనుకుందునూ నీ పై అనుక్షణము నాకు ఆధారమైనా ఏ సయ్యా నా దుఃఖములో ఓ దార్పునీ వై విశ్వాసమునకు ఆధారమైనా నా దుఃఖములో ఓ దార్పునీ వై విశ్వాసమునకు ఆధారమైనా మిథిలినికనికరం నాపై మిథిలేని కనికరం నాపై చోపీ నారక్షణకు ఆధారమైతివీ నారక్షణకు ఆధారమైతివీ నాకు ఆధారమైనా ఏ సయ్యా నాదిన స్థితిపై జాలిచూపీ నిరీక్షణకు ఆధారమైతి నాదిన స్థితిపై జాలిచూపీ నిరీక్షణకు ఆధారమైతివి హద్దులేని నీ ప్రేమా నా హృదిని చేరగా హద్దులేని నీ ప్రేమ నా హృదిని చేరద నీ పరుగెత్తదను నీ ఆజ్ఞలందునా నీ పరుగెత్తద నీ ఆజ్ఞలందునా నాకు ఆధారమైనా ఏ సయ్యా హృదయారం నీవే మోసి వాగ్దానమునక్ ఆధారమైన నాహృదయారం నీవు మోసి వాగ్దానమునక్ ఆధారమైన పరిశుద్ధాత్మల అభిషేకించి పరిశుద్ధాత్మలో అభిషేకించి నా జ్ఞానమునకు ఆధారమైతివీ నా జ్ఞానమునకు ఆధారమైతివీ నాకు ఆధారమైనా ఏసయ్యా నుకొందును నీపై అనుక్షణము ఆనుకొందును నీపై అనుక్షణము నాకు ఆధారమైన ఏ సయ్యాడు ప్రేజరాడు సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ పరశుద్ర భ తండ్రి మీకు వదనాలైనా ఇస్రాయలి గొప్ప దేవ మీకే కృతిగ్ఞత తీసేయా ఇక గడిచిన కాలమంతా కాపాడే సురక్షితగా ఇంటికి మీకు వదనాలు ఈ యొక్క సాయంత్రం ప్రభా మీ సన్నిధికి వచ్చినాం మీతో సహవాసం గడపాలని ప్రభావ ఓ ప్రభావ మమ్మల్ని అందరినీ మీకు స్వీకరించి ప్రార్థిస్తాం మీరు ఎవరిని తోసికొచ్చిన నైనా మీకు వదనాలనైనా ప్రభా మీ యొక్క వాక్యంలో జీవం ఉంది నైనా మీ వాక్యం బయలుదేరినాకనే స్వస్థత కలిగిన ఉంది వాక్యం కాబట్టి తండ్రి మమ్మల్ని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ చూసిన ప్రభావా భయంకరమైన ఇన్ఫెక్షన్స్ ఊ ప్రభావ అనారోగ్యం హాస్పిటల్స్ అన్ని నిండిపోయి బెడ్స్ లేవంటున్నారు ప్రభా ఎక్కడ కూడా భూ ప్రభా కానీ మీకు కనికరం కొడుకు మేము ప్రార్థిస్తున్నాం వారి మీకు కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం మీరే స్వస్థపరిచేవారిని అయినా స్వస్థపరిచేయో హో నేనే అన్నారు స్వస్థపరచండి ఏ మందులకు స్పందించని రోగాలు ప్రభ మీ యొక్క వాకుకి స్పందిస్తే ప్రభు దుష్టతులని గర్దిస్తే స్పందిస్తే వాక్యం సెలవిస్తుంది ఎవడు తర్మకుండానే దుష్టుడు పారిపోని వాడిని ఎదిరించండి వాడిని ఎదరించుకో పారిపోవునని వాక్యం ఉంది వాటిని ఎదిరిస్తున్నాం ఇవన్నీ దుష్టుని వాళ్ళు కల్పించబడ్డాయని వాక్యం సెలవిస్తుంది ఆయన ప్రతి అనారోగ్యము వాడు తీసుకొస్తుండం కాబట్టి మా శరీరంలో వాడు ఉండడానికి వీళ్ళే మీ యొక్క అగ్నిచేత మమ్మల్ని అందరినీ అభిషేకించమని ప్రార్థిస్తున్నాం అగ్నికి వాడు తాళలేడు ప్రభు వాడు పారిపోవాల్సిందే అటువంటి పరిశుద్ధ అగ్నిచేత మమ్మల్ని అభిషేకించండి అధికంగా సమయము ఆరాధనలో ప్రభు ప్రార్థనలో గడుపులాగా సాయపడండి మీ వాక్యులని సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా పాటించాలా దాన్ని పాటించి విశ్వాసంలో బలపడాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఈ సాయంత్రం సార్ వింటున్న వారి అందరినీ ఆశ్రయించండి మంచి ఆరోగ్యం మీ నీతి సత్యాన్ని ప్రకటించే పిల్లలుగా నడిపించమని ఏ సుఖరిస్తున్నా అన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఒక రెండు మూడు సంవత్సరాల క్రితము ప్రకటన గ్రంథాన్ని మనం ఆరంభించినాం ఆరంభించినప్పుడు అక్కడ గ్రంథము మూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూసినాం ఎవరు చూడగలరు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనంలో చూడండి ఎవరన్నా సార్జిస్ సంఘం గురించి మనము బహు దీర్ఘ్రంగా ధ్యానించినాం ఒక్కొక్క సంఘం గురించి కనీసం ఒక గంట రెండు గంటల్లో రికార్డింగ్స్ ఉంటాయి మన ప్రతి సంఘము ఎట్లా జీవించింది అని మనం చూస్తున్నాం అయితే ఇవి గతంలో ఉండే కానీ ఈరోజు లేవు అవి ప్రకృతి సజంగా నేను కొంతకాలం కిందట ఈ చర్చెస్ ఎక్కడుండే ఏ స్థలంలో ఉండే అవన్నీ చూపించిన కనీసం ఒక కరెక్ట్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం కూడా శిథిలమైన స్థితిలో ఈ చర్చెస్ ఉండే అని టర్కీ ప్రాంతంలో ఒకప్పుడు అది గ్రీసు దేశ దేశానికి సంబంధించిన ప్రాంతము అయితే యుద్ధంలో గ్రీసు దేశస్తులు ఓడిపోవడం వలన ఆ టర్కీ దాన్ని కబ్జా చేసుకుంది స్థలాలని కానీ గ్రీసు దేశ ఆ యొక్క ఆ క్రైస్తవ కుటుంబాలు అక్కడ ఉండే నైన్టీన్ వరకు ఉండే దాని తర్వాత అవడం వాళ్ళ ఒప్పందం చెప్పున ఆ కుటుంబాలన్నింటినీ గ్రీస్ దేశానికి పంపించేసి వాళ్ళు అక్కడ సీల్ చేసేశారు బార్డర్ అక్కడ ఉండే ఆ చర్చెస్ శిథిలం ఏడు సంఘాలు అవి శిథిలాలు కూడా ఉన్నాయి కొన్ని మీకు కావాలంటే మీరు చూడొచ్చు ఇంటర్నెట్లో ఆ శిథిలం అయిపోయిన చర్చెస్ టర్కీ దేశంలో అంటే ఇవి ఒకప్పుడు ఉండే ఏడు సంఘాలు అనేది అక్కడ మనకి గ్యాప్ కార్థంగా చెప్పబడుతున్నాయి కానీ అవి నిజంగా మనుషులు అక్కడికి పోయేటోళ్ళు డబ్బులు అన్నీ వేస్ట్ చేసుకునేటు క్రైస్తవులు ఇప్పటికి కూడా చేసుకుంటారు వేస్ట్ తీర్థయాత్రలు రకరకాల ప్రాంతాలకు పోతారు విలాంగ్ కానీ ముతాంకి అని ఇంకెక్కడెక్కడో పోతుంటారు అన్ని డబ్బులు వృధా జర్షిలేం కానీ పోతారు సెయింట్ పీటర్స్ స్క్వేర్స్ కానీ పోతారు లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకొని పోతారు అంత వృధా దేవుడు ఎక్కడ ఆయన ఆత్మ ఆయన ఆరాధించే వాళ్ళ ఆత్మతోనూ ఆరాధించాలని వాక్యం చదివిస్తుంది కాబట్టి మనం ఈ యొక్క విషయాలని ధ్యానిస్తున్నప్పుడు ఈ చర్చెస్ అన్ని ఎందుకు శిథిలమైపోయినాయి మనుషుల కల్పితాలతో కట్టబడ్డ చర్చలు ఇవన్నీ మనం చూసిన గతంలో వాటి వాటి బోధ ఎంత భయంకరంగా ఉంది ఆ చర్చెస్ ఆరంభంలో ఎట్లుండే చివరికి ఎట్లున్నాయి అనేది పైగా చాలా మందికి తెలియంది ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడ్డ ఈ ఏడు చర్చెస్ రెండవ ధ్యానం నుంచి అవి ఈ ఏడు సంఘాలు పౌలు శ్రమపడి స్థాపించిన సంఘాలు ఇవి ఆయన చనిపోక ముందు యోహానికి వీటిని ఒప్పజెప్పిండు అంటే యోహానుని బిషప్ లాగా చేసిండు ఈ చర్చస్కి చేసినాక ఆయన హతసాక్షిగా అయిపోయాడు పౌలు అప్పుడు యోహాను భక్తుడు వీటిని వీటిని పోషిస్తూ చివరికి ఇంకా ఆ దర్శనంలో ఈ సంఘాలు ఎట్లా ఉన్నాయని అతను దర్శనం చూసి చూపి చూపించగలుగుతున్నాడు పౌలు బహుగా ప్రయాసపడి వీటి గురించి తర్వాత యోహాను భక్తుడు వీటి గురించి బహుగా ప్రయాసపడి కానీ అవన్నీ చెడిపోయినా చివరి ఎందుకు చెడిపోతాయంటే మొదట్లో ఉన్న ఆసక్తి క్రిస్టియన్స్కి ఉండదు మొదట్లో ఉన్న పట్టుదల తీవ్రత రాంగరంగా ఉండదు ధీమా అయిపోతున్నట్టు నిర్లక్ష్యం అయిపోతన్నట్టు అంచలంచలుగా ఎదగమన్నాడు విశ్వాసంలో కానీ అంచలంచలుగా ఎదగారు కిందికి దిగిపోతా ఉంటారు స్టెప్స్ స్టెప్స్ పైకి ఉండాలి కదా టెక్కాలంటే వాళ్ళు దిగిపోతుంటారు ఎక్కడున్న స్టెప్ అక్కడే ఉండిపోయి ఆ నుంచి దిగిపోతారు అందుకు శ్రమల పాలయంతారు మరణిస్తారని నేను చూపించిన ఎన్నిసార్లు వాక్యాలలో సమర్థించుకుంటారన్నట్టు సమాధాన పడతారన్నట్టు లోకంతో మనం అట్లా ఉండొద్దు నువ్వు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం ఎట్లున్నావో దాన్ని మించి డబుల్ ట్రిబుల్ టెన్ టైమ్స్ సెవెన్ సెవెన్ టు టెన్ టైమ్స్ నువ్వు ఇంకా ఉన్నతంగా ఎదిగి ఉండాలి ఆత్మీయ స్థితిలో ఎన్నో మార్పులు చెందినాల నువ్వు ఎందుకంటే నువ్వు మారాలా సంపూర్ణంగా ఒకనొక దినము నీ సేవ జీవితం ఎట్లుంటుంది ఏ ప్రభు జీవితం సేవలు ఎట్లున్నాను అట్లా ఉంటుంది ఎందుకంటే నా ఏదో నమ్మకించిన నాకంటే మరి విశేషమన్న సూచక్రియలు చేస్తారు అన్నాడు అద్భుత ఆ దశకి ఎదగాలంటే ఒక జగా సరిపోదు కదా ఫస్ట్ నీ శరీరంలో కానీ ఎన్నాళ్ళు నిన్న నిర్ణయం చూసిన ఎన్నాళ్ళ వరకు మీరు రెండు మనస్సులు కలిగి ఉంటారని నేను చూపించిన కూడా కనీసం నాన్ స్టాప్ మీరు ఒక వన్ అవర్ మార్నింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవర్ నాన్ స్టాప్ టంగ్స్ లో వర్షిప్ చేస్తే మీ దగ్గరికి డిసీజెస్ రావు నేను చెప్పినా కూడా ఈ వైరస్ రాబోతుంది ఐదు సంవత్సరాల క్రితం ఇది వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన ఎవరిని పడుతుంది ఎవరిని పట్టదు అని పట్టింది మళ్ళీ తర్వాత నేను చెప్పిన ఒకవేళ పడితే ఇది ఎట్లా బయటకు వస్తాం దీని నుంచి మనం సరే మీరు అన్న మంచి విశ్వాసం దగ్గర మాలని ఎట్లా పట్టింది అంటే నీ దృష్టిలో అది కానీ దేవుని దృష్టిలో ఏంటో మీకు తెలుసు ఎందుకు ఆయన అది ఆయన ఇష్టం కానీ పర్ఫెక్ట్ మెడిసిన్స్ అయితే మనకి ఇచ్చండు ఒకళ్ళ శ్రమలుగుండా పోయేవాలని ఎట్లా నువ్వు బయటికి తీసుకొని రావాలని ఎందుకంటే నువ్వే కదా ఏ ప్రతినిధిలాగా ఉన్నావు ఆయన విమోచకుడు మన నువ్వు లోకంలో విమోచకుడు లాగా ఆయన ప్రతినిధిగా ప్రతి ఒక్కరికి ఆదరణకరంగా ఉన్నావు ఎందుకంటే పరుషుత్మ పొందుకున్నావు నువ్వు పరుశురాత్మడే ఆదరణకర్త కాబట్టి ఆయనను పొందుకున్నప్పుడు నువ్వు ఆదరణకరంగా ఉండాలా కదా కాబట్టి ఆ సార్దీస్ సంఘం గురించి కొన్ని విషయాలు అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ఆ దర్శనంలో దేవదూత సార్దీస్ లో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయిము ఏమనంటున్నాడంటే ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే కాబట్టి ఇక్కడ సార్దీస్ సంఘంతో మాట్లాడుతున్నాడు ఏమనంటే ఎవ ఈ దూత సంఘ దూతకు రాయమంటాడు సంఘ దూత అంటే మనకు తెలుసు దేవుని సేవకుడు కాబట్టి సంఘానికి దూత అంటే పాస్టర్ అన్నట్టు సార్దీస్ పాస్టర్ కి ఈ లెటర్ ఏంది ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా కాబట్టి ఏసుప గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ సార్థి సంగగ్రహం అంటున్నాడు ఈ దేవుని ఏడు ఆత్మలు కలవాడు ఆయన కాబట్టి ఏసు ప్రభుల్లో ఎన్ని ఆత్మలు అక్కడ ఏడు ఆత్మలు అని చెప్తున్నాడు మనకు తెలుసు పరశుధ ఆత్ముడు అని మరి ఇక్కడ ఏడు ఆత్మలు అని ఎందుకు చెప్పాడు ఇక్కడే కాదు పాతన్ని బదిన కూడా ఉన్నాయి ఏడు ఆత్మల గురించి ఈరోజు కేవలం మనం ఆరంభించుకుంటున్నాం భవిష్యత్తులో మరి దీర్ఘంగా వీటి విషయాలు మనం చూస్తాం ఏదో ఒకరోజు చూడాలి కానీ దీన్ని ఎప్పుడు నేను రిలీజ్ చేయలే ఎందుకంటే సిద్ధపడతనే కానీ వీటిని మీరు గ్రహించలేరు బైబుల్ చదువుతాం కదా మనం మూడవ అధ్యయం ఎన్నిసార్లు చూపించాం నేను గతంలో సార్థి సంఘం గురించి మాట్లాడేటప్పుడు ఏడు ఆత్మల గురించి చెప్పిన దీర్ఘంగా మీరు అక్కడ రికార్డింగ్స్ వింటారు కానీ ఒక ఒక స్టెప్పే అంటే కేజీ క్లాస్ నుంచి మనం 5th క్లాస్ వరకు పోతే ఎట్లుంటుంది ఫిఫ్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు పోతే ఎట్లుంటుంది సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పోతే ఎట్లుంటుంది అట్లా ఏదో ఒక క్లాస్ వరకే దాన్ని చెప్పినాం కానీ ఇంటర్మీడియట్కి పోవాలా డిగ్రీకి పోవాలా పీజీకి పోవాలా వాక్యంలో నువ్వు పిహెచ్డీ చేయాల వాక్యంలో ఆ లెవెల్కి ఎదగాల కాబట్టి దాంట్లో నువ్వు పరిపక్వం చెందాలా అంటే నువ్వు ఏది మెడిటేట్ చేస్తున్నావు లోకంలో విస్లమం వచ్చేట్లా టీవీస్ ముందా మొబైల్ ఫోన్స్ ముందా ఒకరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు దేవుడు చూపించింది ఏంటంటే మనుషులని ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఒకప్పుడు ఏ స్బ్రోక్ కానీ ఈ టెక్నాలజీ వచ్చినాక ఏ ఎక్కువ టెక్నాలజీ ప్రేమిస్తున్నారట మనుషులు నేను అందుకే వాటికి ప్రార్థాన్యత ఇస్తలేను ఆయన మాట్లాడే దేవుడు తప్పక మాట్లాడుతూనే ఉంటాడు అది నిమి ఆధారపడింది నువ్వు ఏ స్వరంతో వింటున్నావు ఇలోకపు శబ్దాలు వింటున్నావా ఆయన స్వరము నీ హృదయల నుంచే వస్తూ ఉంటుంది కదా వినాలనుకుంటే కానీ నువ్వు అనేకపైన పనులు తలిసిపోతున్నావు మారుతావు కాబట్టి అందుకు ఆ స్వరం వినలేకపోతున్నావు పర్లో గొప్ప స్వరం దేవుని ఏడు ఆత్మలు గలబడ ఏం చెప్తున్నాడు అనే విషయం అర్థం తీసుకోలే ఈ ఏడు ఆత్మలకు సంబంధించిన విషయాలని మనము ఈరోజు ఆరంభిస్తున్నాము దేవుడు తన కృపలో వీటన్నిటిని మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ ఏడు ఆత్మలకు సంబంధించిన విషయాలు మనము మరోసారి చూస్తాం చూడండి నాలుగవ అధ్యాయం ప్రకటన గ్రంథము గవ అధ్యాయము ఐదవ వచనం అయితే దేవుని సన్నిధిలో ఏముని అనేది అక్కడ చెప్పబడించండి ఆ సింహాసనంలో అంటే దేవుని సన్నిధిలో సింహాసనం ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను మూడు ఉన్నాయి ఇక్కడ ఈ మూడు అనేది మనల్ని ఎప్పుడు వెంటాడుతా అని చెప్పిస్తా నేను మెరుపులు ధ్వనులు ఉరుములు దేవుని సన్నిధిలో ఉంటాయి అవి అవి చిన్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించి చిన్నవి ఆ దీపం ఏం అవి దేవుని ఏడు ఆత్మలు దేవునికి ఏడు ఆత్మలు ఉన్నాయని చెప్తుంది ఇవా అవి ఏంటంట ఏడు ద్వీపములు ల్యాంప్స్ అంటాం ఇంగ్లీష్లో అంటే ఎక్కడ చీకట్ ఉంటుందో ఈ ఏడు ద్వీపములు ఏడు దీపములు వెలుగునిస్తూ ఉంటాయనట్టు ఏడు ముఖ్యమైన చీకటి స్థలాలు కూడా ఉంటాయి మనకి అవి నేను ఈరోజు నేను చూపించాను తర్వాత చూపిస్తా కానీ ఫస్ట్ ఈ ఏడు ఆత్మ లేదని ఈరోజు మీకు చూపించేస్తా ఈరోజు మీరు వీటిని తేల్సేసుకొని ఇంకా మీరు చేయాలంటే ఇప్పటి మెడిటేట్ చేయడం నేర్చుకోండి వాక్యం కొత్తగా చదవడం కాదు పొద్దున్న మనం పోస్టింగ్స్ కూడా చాలా చేస్తూ ఉంటాం వాక్యాలు కానీ ఆనెస్ట్ చెప్పండి పోస్టింగ్ చేస్తున్నాం కానీ నువ్వు మెడిటేట్ చేసినాక పోస్టింగ్స్ చేస్తున్నావా ప్రతిరోజు ఈ వాక్యం ఎట్లా నాతను మాట్లాడుతుంది దీన్ని నేను ఎట్లా పాటించాలా దీన్ని ఎట్లా నేను వాడుకోవాలా నేను నా సమస్యనికి ఎట్లా దీన్ని అప్లై చేయాలా వాక్యాన్ని అప్లై చేయమంటాడు దేవుడు ఆ అప్లై చేస్తేనే వస్తుంది విడుదల లేకపోతే రాదు కాబట్టి ప్రతి వాక్యాన్ని నువ్వు నిమరి వేసుకుంటుండలా దీవారాత్రంలో ధ్యానించమన్నవాడు ధన్యుడు అన్నాడు తగ్గిన వాళ్ళు కాదన్నట్టు ధన్యులు ఎందుకంటే వాళ్ళు ధ్యానించారు కాబట్టి కాబట్టి దీవారాత్రంలో వాక్యాన్ని ధ్యానించాలంటే టీవీల ముందుకు వచ్చింటే ఎక్కడ చెప్పండి మొబైల్ ఫోన్స్ పట్టుకొని రా వాటిని రుద్దుతా ఉంటే ఎక్కడ చెప్పండి ధన్యత ధన్యత అంటే ప్రతి విషయంలో ఆయన కృపలో జీవించిన వాడు సంపూర్ణంగా ఆయన కాపుదలలో ఉన్నవాడు ధన్యుడు ధీమా అన్నట్టు ధన్యత అంటే ధీమా ఇంకా నేను దేనికి భయపడను రేపు జీవితం ఎట్లా గడుస్తుంది ఎట్లా నాకు అన్న భయం ఉండదు నీకు ఆచరింపబడ్డవాడు అట్లుంటాడు కాబట్టి ఏడు ఆత్మలకు సంబంధించిన విషయాలు అవి దేవుని ఏడు అంటే అవి ప్రజ్వలిస్తా వెలుగుని ఈ ఆత్మలు ఈ ఏడు ఆత్మలు ప్రపంచం అంతటా దేవుడి యొక్క వెలుగుని ప్రజ్వలిస్తా ఉన్నాయి ఎందుకంటే ఈ లోకం అంతా చీకటిమయమైంది కాబట్టి నేను త్వరలోనే రిలీజ్ చేసేస్తాను నా దగ్గర నుంచి నా హృదయాల నుంచి వచ్చి ఒక్కొక్క సంబంధించిన విషయాలు నేను ఒక సీరియల్గానే క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే ఇది చాలా కాలం నుంచి వెంటాడుతుంది మన ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది ఇప్పటికీ అవి చూసి కూడా కానీ ఆ రోజుకి మెజూరిటీ లేదు కాబట్టి దాన్ని రిలీజ్ చేయలేకపోయినాం కాబట్టి త్వరలోనే వీటన్నిటిని మనం ఒకదాన్ని వెంబడపట్టు మనం చూడబోతున్నాం కాబట్టి దేవుని సన్నిధిలో ప్రకటన గ్రంథంలోనే చాలా తేటగా ఉంది ఇవి ఏడు ఆత్మలని దేవుని ఏడు ఆత్మలు ఆత్మ ఒక్కడే కానీ ఇక్కడ ఎందుకు ఏడు ఆత్మలను ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా క్వశ్చన్స్ వస్తామంటే పరిశుధాత్మ పొందుకోవడం వల్ల ఏంది జరుగుతుంది పరిశుధాత్మడు ఎవరు ఈ ఏడు ఆత్మలు ఎవరు ఇటువంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తనే ఉంటాయి మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్నీ బయటకు వస్తూనే ఉంటాయి కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు సిధపడుతున్నావు అన్నట్టు నీకు ఈ డౌట్స్ వస్తున్నాయంటే త్వరగా సిధపడుతున్నావు అన్నట్టు చూడండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యయము ఆరవ వచనంలో మరి మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకు పెద్దను నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన సింహాసనకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచి తిని ఆ గొర్రెపిల్లకు ఇప్పుడు అర్థం చేసుకోండి గొర్రెపిల్ల టేస్ప్రవే కదా దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులుండెను ఇవన్నీ నేను చూపించిన రికార్డింగ్స్ లో లాంగ్ ఇయర్స్ ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఉండేను ఆ కన్నులు భూమి ఎంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఈ మూడో వచనం మూడు సాక్ష్యాలు ఇప్పుడు మనకు అంటే దేవుని సన్నిధిలో మూడు ఏడు ఆత్మలు ఉంటాయి అనేది ఈ మూడు వచనాలు ప్రకటన కింద మూడో ధ్యానం చూసినాము నాలుగో ఇప్పుడు ఐదో అధ్యయనం చేసినాము కాబట్టి దేవుని ఏడు ఆత్మలు ఇవి ఏంది ఇంతకు ముందు చూసినాము దేవుని సన్నిధిలో ఉన్నాయి ఈ ఏడు ఆత్మలు కలవాడు చెప్పే మాట వినుడి అన్ని ఆరంభమైంది మూడో అధ్యాయంలో రెండవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఈ ఏడు ఆత్మలు ఏడు దీపములు ప్రజ్వలిస్తా ఉన్నాయంట వెలుగుతా ఉన్నాయంట అయితే ఈ ఆ ఐదవ అధ్యాయము ఆరవ వచనంకి వచ్చేటప్పటికీ భూమి అందరింటికి వెళ్ళిపోయినాయి నాలుగవ అధ్యాయంలో దేవుడి సరిధిలో ఉన్నది అక్కడి నుంచి ప్రపంచం అంతటా ఇప్పుడు ఐదవ అధ్యాయంకి వస్తే ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఎవరు చెప్పగలరు చెప్పండి ఏడు ఆత్మలు ఏంది ఎవరు చెప్పలేరు నాకు తెలుసు ఎందుకంటే మన గ్రూప్లో ఎప్పుడే నేను చెప్పలే అంటే నేను చెప్తేనే మీరు నేర్చుకుంటారా మీ అంతటా మీకు ఆసక్తి లేదా అనేది కూడా ఒక ప్రశ్ననే కదా తటస్థిస్తానంటే ఎక్కడో ఒక జాగ్రత్త తటస్థిస్తానంటే ఇవన్నీ విషయాలు నువ్వు చదవలేదు ప్రధాన గందం ఎన్నిసార్లు ఏడు ఆత్మలు ఉన్నాయి ఏంది అని ఎప్పుడన్నా ప్రయత్నించినావా అట్లా మనం ప్రయత్నించి నేర్చుకుంటాం మన గ్రూప్లో ఆరే రోజు దొరికింది ఎవరు ఈ బ్రదర్ చెప్తుంటే ఏదో బయటకు వచ్చింది నేను దీన్ని కంటిన్యూ స్టడీ దేవుడు సైతాన్ని ఎందుకు ఏదైనా తోటలో పెట్టిండు అని ప్రశ్న ఎవరు చెప్పలేదు దానికి ఆ ప్రశ్నని మీరు మెడిటేట్ చేస్తే మీకు దొరికాడు జవాబులు నేను ప్రశ్న వేసిన నాకు కూడా తెలియదు ఆ రోజు అట్లా ఎన్నో వేసిన ప్రశ్నలు ఆ రోజు ప్రశ్నలు నాకు కూడా తెలియదు జవాబు కానీ విన్న వాళ్ళందరూ మర్చిపోయారు మెడిటేట్ చేయడం కానీ ప్రశ్నించిన వాడు మెడిటేట్ చేసుకున్నాడు కాబట్టి పొందుకున్నాడు ఆన్సర్స్ మనమందరం అంతే ఐహిక విచారాల చేత కొట్టుకొని పోతా ఉంటాం కాబట్టి ప్రభు వాక్యం పట్ల ఆసక్తిని చూపించలేని స్థితిలో ఉన్నాం ఈరోజు మనం కానీ అది నేను చివరికి ఆదరించేది ఆయన వాక్యమే నీకు వెలుగునిచ్చేది ఆయన వాక్యమే నీకు సమాధానం ఇచ్చేది ఆయన వాక్యమే నిన్ను స్వస్థపరిచేది ఆ వాక్యం ఒక్కటే జీవం గలది నీకు సమృద్ధి గల జీవాన్ని వచ్చింది ఆ వాక్యం ఆ వాక్యమే యేసు ప్రభు కాబట్టి సమస్తం ఉన్న ఈ ప్రకటన గ్రంథం చదివినప్పుడు నాకు ఏంది ఎందో ఏందేందో వెతుకుతూ ఉంటారు అందరు కానీ నాకు అంత ఏసు ప్రభులునే కనిపిస్తుంది ఇవన్నీ ఆయనలో జరుగుతున్నాయి ప్రతి వాక్యం ఆయనలోకి వెళ్తుంది అందుకే ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే ప్రకటన గ్రంథం అంటే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది తెలుగులో కేవలం ప్రకటన గ్రంథం అని రాశారు అంతే కానీ ఇంగ్లీష్లో ఏముందంటే రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటే ఏసు ప్రభు యొక్క ప్రకటన గ్రంథం ఆయన గురించి ప్రకటించే గ్రంథం అని అర్థం కాబట్టి ఈ ఏడు ఆత్మలు ప్రపంచానికి ఇప్పుడు బయలుదేరిపోయినాయి నీ బాధ్యత దాని దాన్ని గ్రహించాలా దాన్ని నువ్వు ఏం చేయాలనేది ఈరోజు నేను కొంచెం క్లుప్తంగానే చూపిస్తాను అందరు సిద్ధపడాలా ఎందుకంటే నేను అనేక పర్యాలు చెప్తా ఉంటాను నువ్వు వాక్యానికి సిద్ధపడాలంటే దానికి ఏదో స్పెషల్ టైం అది ఎప్పుడో చేసుకుంటా లేకుంటే ఇంటికి చేసుకుంటా అంటే కానే కాదు దేవునికి ఎప్పుడు మనము సంపూర్ణమైన ఏమంటాము నాణ్యత కలిగిన టైం క్వాలిటీ టైం అంటాం ఇంగ్లీష్ లో దేవునికి నువ్వు ఎప్పుడు క్వాలిటీ టైం పెట్టాలా చిల్లార టైం కాదు ఏం లేదు కాబట్టి దేవుని సన్నిధికి వస్తాననేది కాదు ఏం లేదు కాబట్టి బైబుల్ చదువుతా అనేది కాదు ఏం కాబట్టి ప్రార్థన చేస్తా కాదు టీవీ పనిచేసలేదు కాబట్టి ప్రార్థన చేస్తాననేది కాదు న్యూస్ పేపర్ లేదు కాబట్టి ప్రార్థన చేస్తాను కాదు నువ్వు సెకండరీ ప్రాధాన్యత ఇవ్వద్దు ఏసులోకి ఫస్ట్ ప్రాధాన్యత ఆయనకి ప్రతి దాంట్లో అలాగే ఉదయం లేచినప్పుడే నువ్వు ప్రార్థాన్యత ఆరంభించుకున్నావు అనుకో గంట అలారం పెట్టుకొని లేసి ప్రార్థన స్టార్ట్ చేసినావు అనుకో చేసి లేసి కొంచెసేపు భయములు చదువుకుంటే నీకు వాక్యం బయలుపరచబడుతుంది ఇమ్మీడియట్లీ నోట్స్ రాసి పెట్టుకున్నావు అనుకో ఆ రోజు ఎక్కడో ఒకరు జగలు ఎవరు ఒకరు పిలుస్తారు నేను నువ్వు వాక్యం చెప్పగలవు తొంభై తొమ్మిది శాతం సిద్ధమే లేదు చర్చి రోజు ప్రేయర్ జంటే నువ్వు చేయి బ్రదర్ వాక్యం చెప్ప మీరు చెప్పండి బ్రదర్ అంటే ఈశ్వరం వచ్చే టైంకి అట్లున్నారన్నట్టు సిద్ధపాటు లేదన్నట్టు ఈ ప్రతి దశలో నువ్వు సిద్ధపడి ఉండాల అందుకే ఇవన్నీ టీచింగ్స్ నువ్వు పొద్దున్న లేస్తేనే సిద్ధపడాలా పరిగెత్తది ఎక్కడెక్కడికో పరిగెత్తున్నావు ఏందో సాధిస్తున్నావు అంత ఉత్తదే అంత నిష్ప్రయోజనమైనది ఇక మీద వాటికి ఫుల్ స్టాప్ పెడదా నేను ప్రతిరోజు అలారం పెట్టుకుంటా కానీ దానికంటే ముందే లేచిస్తా లేచి నేనే దాన్ని ముందే ఆఫ్ చేస్తా వాగక ముందే ప్రతిరోజు అంతే ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి మాట చెప్తున్నా అలరామ్ పెడతా కానీ అలారం కంటే ముందే లేచేస్తా అంటే దేవుడు అన్నట్లా ట్రైన్ నా బాడీని నా మైండ్ని ఎందుకంటే టాప్ ప్రయారిటీ ఫస్ట్ నేను ప్రార్థనకి ఇస్తాను పొద్దున్న లేస్తే ఫస్ట్ ప్రేయర్కి వెళ్ళిపోతా నిద్ర నుంచి లేయంగానే వాషింగ్ రూమ్కి వెళ్ళిపోయిందంటే నీళ్ళు అయినంటే అంతే కిటికీలు తలుపులు దేసేసి కూర్చున్నానంటే సిక్స్ థర్టీ వరకు సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ వరకు పోతుంది ప్రేయర్ మినిట్స్ టు వన్ నాకు తెలంగా కూడా తెలియదు ఎట్లా జరిపోయిందో ఎందుకంటే నాన్ స్టాప్ భాషల్లో ప్రార్థిస్తూ ఉంటా నేను అసలు తెలియనే తెలియదు టైం నేను మోకాళ్ళ మీద ఉన్నట్లు కూడా నాకు తెలియదు ఆ మోకాలకు నొప్పులు కూడా లేవు ఎందుకంటే అలవాటు పడిపోయింది అలవాటు తప్పిందంటే నువ్వు మోకాల మీద ఎప్పటికండా లేవు నీ లైఫ్లో మార్టిన్లుతారు చనిపోయినంత వరకు మోకాళ్ళ మీద ఉన్నాడు బ్రదర్ భక్త సింగ్ కూడా అంతే ఆయన జీవితం అంతా మీదనే ఉన్నాడు గంటలు గంటలు మోకాళ్ళ మీద వాళ్ళ మోకాళ్ళన్నీ నల్లగా అయిపోయి రాయలగా గడ్డగట్టాయి కాబట్టి క్వాలిటీ టైం ప్రాధాన్యత ఏసు ప్రభుకి ఇవ్వాల కిచెన్కి కాదు నీ న్యూస్ పేపర్ టీవీస్కి అసలే కాదు వాట్సాప్ మెసేజెస్కి కానే కాదు సెకండరీ వాటిని పక్కబడేయాల లేకంటే మీరు దేన్నికు ప్రేమించినా ఎవరి నీకు ప్రేమించినా నాకు మీరు పాత్రలు కారన్నాడు అట్లా పోగొట్టుకుంది చర్చి అందుకు వాళ్ళందరూ హతసాక్షులు అవుతారు టాప్ ప్రయారిటీ అయినకి ఇవ్వాలా మనం అప్పుడే నువ్వు సీయోను పర్వతం మీద ఆయనతో పాటు నివసించగలవు ఆయనతో సంభాషించగలవు నువ్వు చూస్తావు ఆయనని ముఖాముఖిగా ఆయన స్వరం నువ్వు వింటావు ఆయన నీ దేవదూతలకు ఉపజెప్తాడు నీ పండ్లు వాళ్ళు నీ పక్షంగా యుద్ధం చేస్తారు సైతాంతో శత్రు సమూహంతో దేవదూతలు నీ పక్షంలో పడితే వాడు ఏం చేస్తాడు ఏం చేయలేడు ఈశ్వరం ఎక్కడ అక్కడ దేవదూతులు నీ హృదయంలో ఈశ్వరం ఉంటే నీ చుట్టూ దేవదూత్తులు ఏసులో నీ హృదయం లేకపోతే దేవదూతలు ఉండరు ఓన్లీ గార్డియన్ ఏంజిల్స్ అంటాం వాళ్ళని వాళ్ళిద్దరు ఉంటారు ఎందుకంటే మనిషిని కావడం కొరకు ఆది కాండంలో సైతాన్ శక్తులు అన్ని కింద అది ఇక మీద తిరిగి కాకుండా ఉండేలాగానే దేవుడి దూతలను కాపుదలు కానీ దేవుని యొక్క సముఖంలో ఉన్న దూతలు నీ పక్షంగా వచ్చి నీతో నీ యుద్ధంలో నీకు సహాయకులు ఉండాలా అంటే నీ జీవన విధానము యథావిధి ఉండద్దు క్వాలిటీ టైం ఏ స్ప్రూకి ఇవ్వాలా ప్రాధాన్యత దశమ భాగం అంటాం కదా ప్రతిరోజు ఇరవై గంటల్లో దశమ భాగం అంటే గంటలు ఎవ్వడి చేయండి దశమ భాగం ఇవ్వకపోవడం వల్ల మీరు దొంగలైనరు మలాకి గ్రంథంలో మేము ఎట్లా దోంచుకున్నాం అంటే ఆయన చెప్తాడు మీరు ఇట్లా చేయకపోవడం మీరు దొంగలైనారంటాడు ఎందుకంటే అది అయినది ఆ టైం దశమ భాగం ప్రతి దాంట్లో దశమా భాగం అనేది అయిన టైం నేను ఈ మధ్య ఒక పాస్టర్ని సేవకుని కలిసిన పాస్టర్ కానీ సేవకుడు ఈవాంజలిస్ట్ అయితే వాళ్ళ బాబుకి వాళ్ళు వాళ్ళ మిషనరీ టైప్ ఈవాంజలిస్ట్ అన్నట్టు ఎక్కడెక్కడ పోయి ఉంటారు కొంతకాలం ఒక ప్రాంతంలో ఉంటారు దాని తర్వాత ఇంకెక్కడికి వెళ్ళిపోతారు అట్లా అయితే వాళ్ళ ఇంట్లో డిన్నర్ వెళ్ళి లంచ్కి వెలిస్తే పోయినా కూర్చొని తిన్నాక వాళ్ళ బాబు గురితో మాట్లాడుతుంటే ఎంత బ్రదర్ నీకు వయసు ఏం చేస్తున్నా బ్రదర్ అంటే నేను డిగ్రీ కంప్లీట్ చేసినాను అంటే డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎంత అవుతుంది బ్రదర్ వయసు అంటే ట్వంటీ ఇయర్స్ అయ్యా ట్వంటీ నైన్టీన్ అయిపోతుంది ట్వంటీ కి ట్వంటీ కి పీజీ అయిపోతుంది అయితే ఇప్పుడు ఏం చేసి ఏం చేసినట్టే నేను రెండున్నర సంవత్సరాలు దశం భాగం ఇస్తున్న అంటున్నాడు అట్లా ఎవరికి రాదు తల మొత్తం నీ కొరకే నీ కెరియర్ కొరకు నీ సంపాదన కొరకే అన్ని నీ కొరికే నీ కొరికే నీ సమ్ నీ కాలం నీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో దశం భాగము టైము దేవుడి సేవకు గొప్ప చెప్తుంటావు పిల్లగాడు మిషనరీస్ అట్లా ఆలోచిస్తారు మనకి ఏముండదు కదా అటువంటి ఆలోచనలు అసలు మన మన ఊహకు కూడా అందుబాటు ఈ తల ఈ తలంపులు నేను చెప్తున్నా ఎందుకంటే మీరు సంపూర్ణంగా లోకంలో ఉన్నారు కాబట్టి ఆ లోకాతీతమైన జీవితం నుంచి వస్తేనే కానీ సీఎను పరత మీరు ఎక్క అక్కడ గొర్రె పిల్లతో పాటు మీరు నివసించలేరు మన ప్రయాసం అంతా నా ప్రయాసం అంతా దాని కొరకు ప్రతిరోజు నేను ఆ యొక్క పర్ ఆ ఆయనతో సంభాషించాలా ఆయన స్వరం వినాలా ఆయన ఏం చెప్తాడు నా పని నేను ఎందుకు ఈ లోకంలో పుట్టినను ఎందు నిమిత్తమై ఏ పిలుపు నిమిత్తమైనా నిలబెట్టింది దేవుడు అది నేను కొనసాగించుకోవాలి కంప్లీట్ చేసుకోవాలా ఈ లోకాన్ని విపించగము నాకు సడన్లీ ఒక థాట్ వచ్చిండి నిన్న సాయంత్రం తిన్న మిమ్మల్ని అందరినీ దేవుడు సేవకు పిలిచిండు మీరు సేవ చేయకపోతే మిమ్మల్ని తీసుకొని ఇక్కడికి వెళ్ళాను అది నేను వాక్యంలో చాలా సార్ మిమ్మల్ని అందరినీ సేవకు పిలిపించండి దేవుడు ప్రవచనాలు విన్నారు కూడా కానీ మీరు ఆ సేవలో ఆయన పక్షంగా యుద్ధం చేయకపోతే ఆయన ఏం చేశారంటే వచ్చేసే పైకి అంటాడు అందుకు త్వరగా ఆయుషలు ఎందుకంటే మీరు ఫెయిల్ అయిపోయినారు అన్నట్టు ఆయన ఆయన ఆయన పిలుపులో ఫెయిల్ అయిపోయినారు అన్నట్టు కానీ మనం సత్యాలు తెలుసుకున్నాం నువ్వు ఫెయిల్ కావు ను పోరాడుతావు అన్నట్టు ఈ లోకంలో పోరాడే వాళ్ళు వేరే పర్లోక రాజ్యం కొరకు పోరాడే వాళ్ళు వేరే బైబిల్లో వేసుకోజే చెప్తాడు దేవుని రాజ్యం నిమిత్తమై శ్రమ వారు వేరే వాళ్ళు నీ కుటుంబం కొరకు నీ ఉద్యోగాల కొరకు నీ పిల్లల కొరకు నీ అనారోగ్యంతో నువ్వు సేవ పడుతున్నావు కానీ ఏసు ప్రభు పిలుపులో నువ్వు ఎప్పుడు సేవ పడలే మళ్ళీ ఎందుకు నీకు జీవకీర్తం అక్కడ ఉంటా చెప్పండి ఏం ఉద్ధరించిన ఈ లోకంలో అని మనమేం ఉద్ధరిస్తలేం కదా నువ్వు ప్రకృతి సహజం కూడా ఏం సంపాదించుకోలేదు నువ్వేమైనా గొప్పగా ఆస్తి అంత సంపాదించుకోలేదు ఆత్మీయ స్థితిలో కూడా ఎక్కడ నువ్వు పోలేకపోయావు ఎన్ని ఆత్మాలు సంపాదించినావు లెక్క ఒక వంద మందిని సంపాదించగలిగినవ ఈ యాభై ముప్పై ఏళ్ళ లేదు కదా కాబట్టి చూడండి ఒకసారి ప్రటన గ్రంథం ఐదవ అధ్యయము ఆరో దెన్ ఐ సా అ ల్యాం ఏది ఇంగ్లీష్లో చదువుతున్నది తెలుగులో చూడండి ఒకసారి ప్రక గ్రంథము ఐదవ అధ్యయము ఆరో మరియు సింహాసనముకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను బధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉండటం చూచి ఆ గొర్రెపిల్లకు ఇప్పుడ అర్థమవుతుంది చూడండి ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులను ఉండెను ఎవరికి ఆ గొర్రెపిల్లకి యేసు ప్రభుకి ఏడు కొమ్ములు ఉన్నాయంట ఏడు కనులున్నాయంట తర్వాత ఆ కన్నులు భూమి అందంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఒకప్పుడైనా సన్నిధిలో ఉండే ఇప్పుడు భూమి అంతటికీ పంపబడ్డాయి మీరు గ్రహించగలరా నీ దగ్గరకు వచ్చినాయా ఈ ఏడాత్మలు ఎప్పుడన్నా నువ్వు అనుభవపూర్వకంగా చూడగలిగినావా నీకు ఆ నాలెడ్జ్ లేదు కదా నాలెడ్జ్ అన్నప్పుడు ఏ ఆత్మ దగ్గరకు వచ్చింది నీకు ఎట్లా తెలుసు ప్రతి ఆత్మని వివేచించమన్నాడు కదా ఏసు ప్రతి ఆత్మాని వివేచించాలి మనం ఎప్పుడు జీస్తేం చెప్పండి మరి అలాగా జీవించింటే ఉత్తమైన దాన్ని చూపిస్తాడు దేవుడు మా అర్థానికి చూపించాడు ఈ రెండు గుంపులు మీకు మతపరమైన జీవితంలో వార్త గొప్ప జనకి సాదృశంగా మరియా మరియు లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశంగా ఉంది లక్ష నలభై వేల మంది ఆసక్తితో వీటిని వెతుక్కుంటా ఉంటారు అటు వాక్యాలు ఒకనొక టైంలో నువ్వే వాక్యం వాక్యం ఉంది బైబుల్ అట్లా మీరే ప్రత్యేకలు అంటాడు పౌలు మీరే యు ఆర్ దా యూఆర్ ద లెటర్స్ అంటాడు మీరే పత్రికలు ఒకనొక దినము మీరు అట్లా వాక్యంలో పత్రికలే మీరే వాక్యం అయిపోవాలా వేసిన ఎట్లయితే వాక్యం మీరే అట్లా వాక్యం అయిపోతారట అందుకే గ్రంథపు చుట్టాల నేను ఉన్నాను అన కాబట్టి ఇవి యేసు ప్రభు యొక్క ఏడు కన్నులు ఆ కన్నులు భూమి అందంతటికీ పంపడిన దేవుని ఏడు ఆత్మలు ఇంతకుముందు చూసిన ఆరవదే నాలుగవ తేములు అవి ఏడు దీపములు ప్రజలతా ఉన్నాయి కాబట్టి ఆ ఏడు దీపములు ఏడు ఆత్మలు ఆ ఏడు కొమ్ములు ఏడు కన్నులు ఏడు కన్నులు ఏడు ఆత్మలు భూమి మీదికి పంపబడ్డాయి కాబట్టి ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే నీకు పరశురాత్మ అభిషేకం ఉంది కదా ఇప్పుడు నువ్వు వీటిని గ్రహించాలా మరీ సునాయసంగా ఎంత ఈజీనో చూడండి మనం అనుకుంటాం దేవుని వాక్యం అంత కష్టమా అది ఎందుకు కష్టం అంటే ఆయన సమస్త సృష్టికి మూలకారకుడు ఆయన గురించి నువ్వు నేర్చుకోవాలంటే అంత ఈజీ కాదు కొంచెం ప్రయాసంతో అవి నేర్చుకోవాలి ఎందుకంటే రహస్యములన్నీ మన ప్రభువి అనుంది వాక్యం కానీ ఆయన ప్రియులకి వాటిని ఇస్తాడు అనుంది వాక్యం ఆమోస గ్రంథాలు ఎన్నిసార్లు నేను చూపించిన ప్రభువు తాను సంకల్పించబడిన వాటినన్నిటినీ తమ దాసుగులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఏదియూ చెయ్యాడు ప్రతి మర్మం రాబోతు ఏం జరగబోతున్నాయో అన్నీ తన బిడ్డలకి తన సేవకులకి ముఖ్యంగా తన రాసలైన ప్రవర్తులకు చెప్ బయలుపరచకుండా చెప్పకుండా ఏం చేయాడు అబ్రాహ్ చెప్పకుండా ఏమైనా చేస్తానా అన్నాడు నువ్వాకి చెప్పకుండా చేస్తానా కాబట్టి తన బిడ్డలకి ముఖ్యంగా సంపూర్ణంగా జీవించే బిడ్డలకి చెప్పకుండా ఆయన ఏం చేయడు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించాలి ఏంటంటే ఈ ఆత్మలు ప్రపంచం అంతటా ఆత్మలు కాబట్టి ఇప్పుడు నేను కేవలం వీటిని పరిచయం చేస్తున్నాను కానీ త్వరలో ఒకొక్క ఆత్మకు సంబంధించిన విషయాలని నేను మీకు బయలుపరి చూపిస్తాను నేను కాదు బయలుపరిచేది ప్రభు బయలుపరచాలా మనకి అయితే ఇది ఎక్కడి నుంచి బయలుపరచబడుతుంది వాక్యం అంటే మనము యశా గ్రంథంకి వెళ్ళిపోతాం ఎందుకంటే యశాయ గ్రంథము మినీ బైబిల్ అంటారు థియాలజీలో మినీ బైబిల్ అంటే యశాగ్రంథం చదివితే బైబుల్ మొత్తం అర్థమైనట్లే నీకు అంటే అదొక సారాంశం అన్నట్టు ఒక క్లుప్తంగా రాయబడింది ఏషియా గ్రంథం అంటే బైబిల్ యొక్క సారాంశం అన్నట్టు అయితే ప్రవచనాలు ఎట్లా ఉంటాయి కూడా మనకు తెలుసు జంప్ అవుతామంటాయి ఒక వచనం నుంచి ఒక వచనానికి జంప్ అయిపోతుంటాయి ప్రవచనాలు కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి ఎందుకంటే ఏసు ఏమన్నాడంటే పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు అతన్ని కనుగొనడం కష్టం అంటాడు ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వస్తాడు ఎక్కడి నుంచి పోతాడో ఎవరు తెలియదు అంటాడు అయితే ఎవరికి తెలియదు అన్నాడు కాబట్టి నేను ప్రయత్నిస్తా తెలుసుకోనికి అది దేవుని కావాల్సిన హృదయం ఆసక్తి ఎవడు తెలుసుకోలేడు అన్నాడు ఎందుకన్నాడంటే ఛాలెంజ్ చేసిండు మీరు తెలుసుకోగలరా అవును బ్రబా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను ఇప్పుడు నేను టైం పెడతా టూ అవర్స్ కాదు సిక్స్ అవర్స్ అయితే పెడతావా పెడతా 6 కవర్స్ అపోజ్ ట్వెల్వ్ అవర్స్ అని పెడతావా 24 ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టగలవా పెడతా ఎందుకంటే నీకు వచ్చింది ఆశ ఆయన రెచ్చగొడుతున్నాడు నిన్ను మరి బాధ్యత ఆయన ఎందుకు అట్లా ఛాలెంజ్ చేస్తున్నాడు నిన్ను అందరూ తెలుసుకోవడం ఛాలెంజ్ చేస్తున్నాడు అట్లా రెచ్చగొడితే పట్ల పౌరుషం కలిగి పౌరుషం కలిగి మనుషులు నేర్చుకోవడానికి సునాయాసం పిల్లలు ఎందుకు పరిశ్రమలో ఫెయిల్ కారణం అదే వాళ్ళకి రోషం ఉండదు అన్నట్టు మన సేవా పరిచయలో మనం పుట్టింటాం దూరం ఒక బ్రదరు ఫెయిల్ అయ్యండి ఇంటర్మీడియట్ నేను అన్నాను యుద్ధానికి బయట ఉడవడన్నా ఫెయిల్ వస్తే వానికి అవమానం యుద్ధంలో సచ్చిపోయినా వానికి మంచి బిరుదు మెచ్చుకుంటారు కానీ ఫెయిల్ అయ్యి వాపసు వచ్చినన్ని చూస్తారు అప్పుడు వాడు ఏం చేస్తారంటే మరీ రోషంకి సచ్చిన సస్తా కానీ ఈ హేళన నాకు అవసరం లేదు ఇది హేళన భరించలేను నేను చస్తానని దస్తాను చూద్దాం లా అనిచిపోయి వాడు రోషంతో కొట్లాడి మట్లను చంపొస్తాడు అప్పుడు అతనికి ఇంకా బహుమానాలు ఇచ్చి అందరూ మెచ్చుకుంటాడు అన్నట్టు రోషం అటు చెప్పమని పోయి పిల్లోడు చెప్పినట్లు పోయి పరీక్ష రాసిండు పాస్ అయిపోయిండు కూడా ఇంకొక బ్రదర్ కూడా చెప్పిన నువ్వు ట్యూషన్ తీసుకో చదువుకోవాలి ఆ పిల్లోడు నిర్లక్ష్యం చేసిండు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది లైఫ్ అంతా దాంట్లో నుంచి బయలుదేడం చాలా కష్టమవుతుంది పిల్లలకి మన సేమ్ వయసు వాళ్ళు పిల్లలు కాబట్టి మనకి ఎప్పుడు ఇవి దొరుకుతుంటాయి రెండు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడండి ప్రకటన యషయ గ్రంథంలోనికి మనం వెళ్తున్నాం ఇప్పుడు యషయ వాటిని మనకు పరిచయం చేస్తుంది మొట్టమొదటిసారి రెండవ అధ్యాయం పదకొండవ అధ్యాయం రెండవ మొదటి వర్షం యషయి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును కాబట్టి ఇది మనకి తెలవాలా ఈ వాక్యం ఇది మనం చూసినా కూడా గతంలో చాలా సార్లు ఇక్కడ యశయి అంటే మన మన దావిది యొక్క తండ్రి పేరు యశి అయితే దావిది గోత్రం అన్నట్టు అదే యూధ కాబట్టి యూత గౌత్రం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యశై మొద్దు నుండి చిగురు పుట్టిను అంటే మొద్దు అంటే నరకబడిన చెట్టు అన్నట్టు చెట్టు నరకబడితే చచ్చిన చెట్టు అన్నట్టు అది కాబట్టి చచ్చిన చెట్టు చెట్టు మొద్దు అది ఆ మొద్దు నుంచి చిగురు పుడుతుంది అంటాడు దానికి వేర్లు కూడా పుడతాయి అంటున్నాడు చచ్చిన చిగురు మొద్దుకి వాని వేర్ల నుండి ఎదిగి ఫలించిన అని చెప్తున్నాడు సడన్లీ జంప్ అయిపోతే చూడండి ప్రవచనం ఇప్పుడు రెండవ వచనంకి వచ్చేటప్పటికీ యహోవా ఆత్మ తర్వాత జ్ఞాన వివేకములకు ఆధార ఆత్మ ఆలోచనలకు బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యహో ఇలా భయభక్తులను పుట్టించు ఆత్మ ఏడున్నాయి ఇందులో ఏడు ఆత్మలు నీళ్ళు ఆతని మీద నిలిచును ఎవరి మీద యశయ మొదటి పుట్టు చిగురు ఏసు ప్రభు కదా చచ్చిన గోత్రం నుంచి ఆయన బయటికి రావాల్సి వచ్చింది ఎవరు ఎంపిక చేయలేదు గోత్రాన్ని ఆ గోత్రంలోకి వెళ్ళిన అయితే ఆయన మీద ఈ ఏడు ఆత్మలు నిలిచి ఉంట ప్రవచిస్తున్నాడు ఆయన కాలంలో ఇవి ఏం నెరవేరలేదు వేసిన తర్వాత దగ్గర దగ్గర వందల సంవత్సరాల తర్వాత ఇస్రో పుడతాడు చరిత్రలో రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం రాయబడ్డ వాక్యం ఇది మనం చూస్తున్నాం ఈరోజు ఏంది అది ఈ ఆత్మల గురించి మనం చూస్తున్నాం యహోవా ఆత్మ ఫస్ట్ ఇది జ్ఞాన వివేకములకు ఆధార మధు ఆత్మ కాబట్టి జ్ఞానానికి వివేకానికి దాని గ్రౌండ్ మూడవది మొదటిది దేవుని యొక్క ఆత్మ ఆరంభమవుతుంది దాని తర్వాత జ్ఞానానికి సంబంధించిన ఆత్మ దాని తర్వాత వివేకానికి సంబంధించిన ఆత్మ దాని తర్వాత ఆలోచన ఆత్మ దాని తర్వాత ఆత్మ సంసం మీద ఉండేది దాని తర్వాత ఏం ఆత్మ ఆత్మ తర్వాత తెలివి తెలివినిచ్చే ఆత్మ దాని తర్వాత లాస్ట్ది దేవుని అందు భయభక్తులు కలిగిన భయం భయభక్తులు కల్పించే ఆత్మ నేను ఈ ఆత్మ గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తాను లాస్ట్కి నాకు ఈ ముఖ్య ఈ ఆత్మ అన్నిటికంటే ముఖ్యమైనది నాకు ప్రభు నాకు మీ అందు భయము భక్తి ఉండాలా అటువంటి ఆత్మ నాకు కావాలా అనే ప్రార్థిస్తారు ఇటు ఇవన్నీ ఏడు ఆత్మలు వీటన్నిటికీ మూలము పరిశుధాత్మనే పరిశుద్ధాత్మ మూలంగనే ఇవన్నీ మనకు అనుగ్రించబడ్డాయి అంటే పరిశుద్ధాత్మ మనకు తెలుసు అప్పుస్ల కారంగా మనం చూస్తాం అగ్ని నాలుక లెవలే విభజింపబడి ప్రతి అభిషేకించింది కొందరికి ఇది కొందరికి అది కొందరికి ఇది కొందరికి అది అని పంచిపెట్టింది ఇక్కడ ఏడు ఆత్మలు గురించి మాట్లాడతాడు ఈ ఏడు ఆత్మలు ఎక్కడున్నాయి యేసు ప్రభు మీద నిలిచనున్నాడు ఇందాక కూడా చేసిన ప్రోట బృందంలో ఇవి ఆయన కన్నులు ఆయన కొమ్ము ఆయన ఆయన దీపంలో ఆయన సరిదిలా ఉన్నాయి ఆయనలో ఉన్నాయి అన్నాడు ఇక్కడ యశయ భక్తుడు అంటున్నాడు యోహాన్ భక్తులు చేసినట్లు యశాయ భక్తులు చూస్తున్నాడు కానీ ఆయనకు అర్థం కావట్లేదు ఏం ప్రవచనం ఇది ఏం దర్శనం ఇది మొద్దు అయింది చిగురు పుట్టడం ఏంది దాని మన వేర్ల నుండి అంకురం బయటికి రావడం ఏంది దాని తర్వాత సడన్లీ యహో ఆత్మ తర్వాత జ్ఞానాత్మ వివేకాత్మ ఆలోచనల బలవాత్మ తెలివినిచ్చే ఆత్మ తర్వాత భయము భక్తి పుట్టించే ఆత్మ ఏడు ఆత్మలు ఇవి ఇప్పుడు మీరు వీటిని బహుగా ధ్యానించడానికి ప్రయాసపడండి ఆయన ఆత్మ భయభక్తులను పుట్టించే ఆత్మ నీ మీద ఉండాలా అని ఆయన ఎందుకు నాకు ఇండైరెక్ట్గా క్లూ ఇచ్చింది కానీ నేను చెప్తాను డైరెక్ట్గా క్లూ ఇస్తున్నాను ఏసు ప్రభు అంటే నీకు భయము భక్తి ఉంటేనే నువ్వు రోషంగా పౌరుషంగా అయిన నిలబడగలవు ఈ చుప్రభు ప్రేమ మహిళ నేషన్ నువ్వు లైట్ నీకు భయం ఉండదు అన్నట్టు భయం ఉండేటోటి తప్పు చేయడ కాబట్టి అపవిత్రంగా జీవించావు పాపం చేయవు ఏ రూపకమైనా కానీ ప్రకృతి సహజంగానే కానీ ఆత్మలోనే కానీ నువ్వు పాపం చెయ్యవు అటువంటి భయం భక్తి గల ఆత్మ కొరకు మనం నువ్వు చూడండి యోహో భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండనట అంటే దేవుని ఎందు భయం భక్తి ఒక సువాసన మంచి వాసనలాగా ఉంటుందంట భయం భక్తి ఎట్లా ఉండాలని చెప్తున్నాడు యేసు ప్రభులో ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు కాబట్టి ఏసుప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించిన నీవు నేను కూడా వీటన్నిటిని పొందుకోవాలా అది బహు ప్రాముఖ్యమైనది మన జీవితంలో ఇవన్నీ మనకు ఉండాలా ఇంగ్లీష్ లో చెప్తున్నా చూడండి ఫస్ట్ దే Spirit of the Lord, రెండవది స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ మూడవది ఇంగ్లీష్ లో చూడండి ఎవరన్నా స్పిరిట్ ఆఫ్ Spirit of counsel, ఆఫ్ కౌన్సిల్ ఐదవది స్పిరిట్ ఆఫ్ పవర్ ఆరవది స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ ఏడవది the ఆఫ్ of the ఆఫ్ ద లాడ్ పరిశుధాత్మడు వచ్చినప్పుడు సమస్తాన్ని మీకు బోధించిన మివన్ భక్తులు ఉన్నాడు అదొక్కటి చూస్తే మనం ఈ రోజుకి ఈ వాక్యాన్ని ముగించుకోవచ్చు ఒకసారి చూడండి పర్శు వ్యూహానుసు వార్త అధ్యాయము యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయం ఈరోజు కేవలం ఉపోద్ఘాతమైన మీకు పరిచయం చేస్తున్నాను వ్యూహానుసు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఆత్మ గురించి ఆదరణ కడతాను అనగా తండ్రి నా నామం నా పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయడం మతిమరుపులం కాబట్టి మనిషి మతిమరుపు జీవి కాబట్టి నీకు జ్ఞాపకం చేయాలంటే నీకు పరిశుద్ధాత్మ అవసరం గంటసే ప్రేర్ చేయబ్రదర్ అని వాకి మర్చిపోతాం నిద్రపోయాక తెల్లవారులేస్తే ఘంటసే పోయాలి చేయలేదు రెండు గంటలు కూడా చేయలేదు రెండున్నర గంటలు చేయాలని చెప్పినా ఒక గంట కూడా చేయలేకపోతున్నాం హాఫ్ అన్ అవర్ చేస్తే చాలా గొప్ప అనుకుంటున్నాం తృప్తిగా మర్చిపోతాం కాబట్టి అందుకే ఆయన జ్ఞాపకం చేస్తారంట అందుకు నీకు పరిశుధాత్మ అవసరం ఉదయం లేసి పరశుదాత్మ ఒకరు కనిపెట్టాలను పరిశుధాత్మ దేవా నాలోనికి దిగిరా నాకు ఆదరణ దయచేయి నాకు జ్ఞానం అనుగురించి నాకు వివేచన గురించి నాకు బలం అను గురించి ఎంతమందికి వాళ్ళ సంసోని బలం తెలుసు సంసంధాన్ని ఎట్లా జడగొట్టుకుంటాం ఆ బలం ఎట్లా చెడగొట్టుతుందో తెలుసు మనకి దేవుని ఎడల భయము భక్తి గల ఆత్మ వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ మరోసారి చదువుతా చూడండి ఇరవై ఆరో ఆదరణకర్త అంటే నీకు ఆదరణ అనుగ్రహించేవాడు ఆదరణ పుట్టించేవాడే పరిశుధాత్మ అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నీకు పరుశుధాత్మ సాయం అవసరం నేను ఈ నామినల్ గా క్రైస్తవ జీవితం అంటే ఆచారబద్ధంగా జీవించే క్రైస్తవుల పరిస్థితి ఎట్లుంటుందంటే అంతా మంచిగా ఉన్నంత వరకు ధీమాగా ఎంజాయ్గా సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటారు పడగలు చేసుకుంటా ఉంటారు సుఖానుభవాన్ని ఆశ్రయించిన వాడు వాళ్ళ ఇంట్లో ఒక్క చిన్న ఛాలెంజింగ్ సమస్య వచ్చిందనుకో మొత్తం షేక్ అయిపోతారు మొత్తం డిస్టర్బ్ అయిపోతారు ఇంకా వాళ్ళకి ఏ తలంపులు పనికిరావు అటువంటి స్థితిలో ఎక్కడెక్కడ పోయి మోసపోతా డబ్బులన్నీ పోగొట్టుకుంటారు ఆ సమస్యన్ని పరిష్కరించడం వరకు వాడు వీడు చెప్తుంటే ఐడియాస్ పోతారు అటు ఇటు పోయి అన్నీ ఇవన్నీ సైతాన్ని పుట్టినాయి వాడు నిన్ను చిన్న భిన్నం చిత్ర వద్ద చేస్తున్నాడు అట్లా ఉండొద్దు క్రైస్తవ జీవితం ఆయన మాట కదా పైకి భక్తి దాని శక్తిని ఆశ్రయించని వారు వీళ్ళు అని అట్లా ఉన్నదన్నట్టు ఎంటర్ టైమ్స్ శక్తి లేదు చర్చగా అందుకు సైతాన్ని మీద విజయం ముందలేకపోతున్నారు మన ఆల్రెడీ ఓడిపోయి అయినా కానీ వారి మీద విజయం ముందలేకపోతున్నారు ఓడిపోయినన్నీ ఊడగొట్టడం మరీ సునాయసం కదా అయినా కానీ భయపడుతున్నారు మనుషులు కాబట్టి ఆదరణకర్త అనగా తండ్రి నా నామంన ఇవన్నీ ఆశ్చర్యపెట్ట చేయండి పరిశుద్ధాత్మ అభిషేకము ఏసుక్రీస్తు నామంన మనకి అనుగ్రహిస్తారన్నాడు దేవుడు అందుకే నువ్వు పర్లోక మందిన మా తండ్రి అని ప్రార్థించినప్పుడు నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఏసు క్రీస్తు నామంన అని ప్రార్థిస్తే తప్పక నువ్వు పరిషాద పొందుకుంటావు ఎందుకంటే ఆయన చిత్తం నేను పోయిన వరకు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటేనే నీ ప్రార్థన జవాబు నేను అందుకే అడుగుతా ఉంటాను ప్రార్థనలే ప్రభు నీ చిత్తం ప్రకారం నేను ప్రార్థన చేయాలి నాకు చూపి ప్రభు లేకపోతే వేస్ట్ చేసుకుంటాం ఇరవై సంవత్సరాలు ప్రేర్ చేసినా వేస్టే ఆయన చిత్తంలో ప్రార్థన పరిశుధాత్మ నా నామం అన్నాడు ఏ ప్రభు తండ్రి నామం నా పంపబోహు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు మీకు జ్ఞాపకం చేయను ఇరవై తొమ్మిదో వర్షం వాక్యాన్ని ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవించక ముందే మీతో చెప్పుచున్నాను ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను ఇది ఎన్నిసార్లు నేను హెచ్చరించిన నమ్మి అది సంభవించినాక విశ్వాసం ఉండదు సంభవిస్తుంది అని చెప్పినప్పుడు నమ్మడమే విశ్వాసం ఇది జరగబోతుంది అన్నప్పుడు అది నువ్వు నమ్మినవంటే విశ్వాసం అన్న నీకుంది అది సంభవించినాక నమ్మితే అది విశ్వాసం కాదు చూచి నమ్మినవానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అంటే ఆశరింపబడ్డవాడు నువ్వు చూసి నమ్మాలని ఆశపడుతున్నావు మనం చూడకుండా నమ్మాలా అని ఇది హెచ్చరిస్తుంది వాక్యం కాబట్టి ఈ ఏడు ఆత్మలకు సంబంధించిన విషయాలు నేను త్వరలో మీకు వాటి చూపించేస్తాను నీకు పరశురాత్మాభిషేకం లేకపోతే ఇవి అర్థం కావు వీటిని నువ్వు భద్రపరచుకోలేవు నీ హృదయంలో అనేక పర్యాలు చెప్తా ఉంటాను బైబుల్ చదవాలంటే పరీక్షకి సిద్ధపడినట్లే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసినట్లే ఎగ్జామ్కి పెట్టాడు ఎట్లా అట్లా చదువుతా బైబుల్ అవడన్నా ఎవ్వరు చదువు చెప్తున్నా కానీ యుద్ధం పెట్ట మనం ప్రతిరోజు యుద్ధం పోతున్నాం కాబట్టి మనం వీటిని అట్లనే ఆసక్తితో కాంప్రమైజ్ కా ఆ మీనింగ్ దొరికేంత వరకు ప్రార్థనలో ఉంటాము వెతుకుతూ ఉంటాం ఇంకెవరికైనా బయలుపరిచిండేము ఇంకెవరికైనా బయలుపరిచి అడుగుతూ ఉంటాం అందరినీ నీకు అర్థమవుతుందా ఇది నీకు అర్థమవుతుందా నేను కూడా చాలా మంది వాక్యాలు సో చెప్పేది కరెక్ట్ లేదనుకుంటున్నాకు సమంజసంగా లేకపోతే ఇంకా ప్రార్థనలో కూర్చుంటాడు తప్పక దేవుడు బయలుపరుస్తూ కాబట్టి ఇవి సంభవించగినప్పుడు మీరు నమ్మవాలని అది సంభవిక సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను కాబట్టి వీటిని నమ్మాలా వీటిని స్వీకరించాలా దేవుని సన్నిధిలో ఉన్న ఏడు ఆత్మలు ఏసు ప్రభు కన్నులు ఏసు ఏడు ఆత్మలు ఆయన మీద ఉన్న ఆత్మలను చెప్తుండే ఏషయభక్ ఏషయ ప్రవక్త ఆ ఏడు ఆత్మలకు సంబంధించిన విషయాలని ప్రభు మనకి బయలుపరచాలా వాటిని మనం అర్థం చేసుకొని వాటిని అమలు పరచుకోవాల ఆహ్వానించాలా ప్రబ్బా నాకు మీ అందు భయభక్తులు కలిగిన ఆత్మను అనుగ్రంచి నేనని ప్రార్థిస్తా ప్రతిరోజు పొద్దున పూటనండి ఎక్స్పీరి అంటే నాకు భయం నువ్వని కూడా ఉండాలి అప్పుడు నేను చాలా జాగ్రత్తగా జీవించగలను లేకపోతే ఊరికైనా వాడు జాగొడతా విషారాన్ని చిత్తవతి చేసుకోవాలి ఫాస్టింగ్ ప్రేయర్స్ చేయమంటాను ఎవ్రీ వీక్ ఒక పూటనన్నా రెండు పూటలన్నా ఫాస్టింగ్ ఉండండి అని చెప్తాను మీ మీ బాడీస్ని ట్రైన్ చేయాలని ఎంతగా ఫాస్టింగ్ ఉంటే అంత స్పిరిచువల్గా ఆత్మయంగా మీరు ఎదుగుతారు ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటున్నావు కాబట్టి నీ శరీరం ఎంతగా నలగొట్టబడితే నీ ఆత్మ అంత బలపడి ఉన్నత స్థితికి ఎదుగుతుంది ఆత్మలో అప్పుడు నువ్వు పరులకు దర్శనాలు అవన్నీ చూడగలవు సైతాన్ని శైలితను పొందడగలవు నీకు శక్తి వస్తుంది ఎందుకంటే పరుశురాత్మనే శక్తి కాబట్టి నీ శారీరకమైన శక్తితో దాన్ని విజయం పొందలేవు ఆత్మకు అంత శక్తి ఉంటుంది దయం పట్టుకొని పట్టుకోగలవాను దయ్యం కూడా ఆత్మనే కదా ఎంత పవర్ నీ శరీరాన్ని కూడా లేపేస్తుంది గాలికి అంత పవర్ ఆత్మకి దయానికి అనిపిస్తే మన ఏవ ఆత్మకి ఇంతెంత పవర్ ఉండాలి కాబట్టి ఆయన ఆత్మ ఎట్లా మనం పొందుకోవాల ఈ ఆత్మ ఈ ఏడు ఆత్మలకు సంబంధించిన బోధలు ఆరంభించుకుంటాం చూద్దాం ఎవరు ముందుకు వెళ్ళిపోతారో ఏడు ఆత్మలకు సంబంధించిన జ్ఞానంలో ఎవరు ముందుకు వెళ్తారో చూస్తాను నేను అడుగుతుంటే అప్పుడప్పుడు ఏ ఆత్మ గురించి నువ్వు చెప్తావు బ్రదర్ ఈరోజు వాక్యం చేస్తారని చెప్తాను మెల్లిగా జారుకోద్దు ఛాలెంజ్ తీసుకోవాలని నేను చెప్తానని అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభుత్వం మీకు అనుకరించాలని ప్రార్థిస్తాం పరశుధుర వండ్రి మీకు వందనాలనైనా మహోన్నతుడు మా దేవ మీకే కృతజ్ఞతలైనా పరిశుద్ధాత్మ అన్న ఆదన కర్తనం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలి ప్రభు ఆత్మచేతను నడిపిటం దేవుని బిడ్డలు అని వాక్యం కలిగిస్తున్నారు రాష్ట్ర పత్రికలు మీ యొక్క ఆత్మచితం నడిపిస్తున్నందుకు వందనాలి ప్రభు పరిశుద్ధాత్మ లేని వారి కేవలం మెకానికల్ క్రిస్టియన్స్ లాగా ఉన్నారు వాళ్ళలో శక్తి లేదు ప్రభు అభిషేకం అనుగ్రహించి మనం లేకపోతే వాళ్ళు జీవించలేరు ప్రభు హతసాక్షులు కావాల్సి వస్తుంది వారి పట్ల మీకు కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం వారందరినీ శాస్త్రత నడిపించండి నైనా పరుషురాత్మ పొందుకొని మీ కొరకు తెన్మల్ని సూర్యకరణి చేయాలి అభావ అనేకమైన మందిని సేవకులు సిద్ధపరచుకోవాలా ఆత్మలను సంపాదించుకోవాల దుష్ట మీద పోరాటం యుద్ధం ప్రకటించాల ప్రతిరోజు యుద్ధం ప్రకటించాల సైతాన్నిద అటువంటి గుంపుగా మమ్మల్ని తయారు చేసి మీరు ఆ ప్రపద పరుచుకోమని వింటున్న వారందరినీ ఆచరించమని ఏసు క్రీస్తు పరశుధనాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో గాక ఆమెన్ ప్రైజ్ అలవాడు